మనము మూడవ బూరకు సంబంధించిన అంశాలు ధ్యానిస్తున్నాం కదా పోయిన వరం నుంచి మీరు అనేక సార్లు ఈ విషయాలు ధ్యానిస్తే అప్పుడు మీకు నక్షత్రాలు పాడిపోవడం ఎన్ని ఎన్ని సార్లు మీకు కనిపిస్తుంటుంది మొదటి బూర మొదలుకొని చివరి వరకు నక్షత్రాలు పాడిపోవడం అన్నీ అంశం గురించి మనం ధ్యానిస్తుంటాం ఎందుకంటే నక్షత్రంలో గొప్ప జనానికి సాదృష్టంగా ఉంటాయి కాబట్టి కొంచెం కష్టతరంగా ఉంటాయి అవి ఏ దశలో నక్షత్రం లాగుంటాయి ఏ దశలో సర్పంలాగుంటాయి ఏ దశలో తెల లాగుంటాయో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి వాటిని అర్థం చేసుకున్నప్పుడు వాటి వాటి పనులను బట్టి మనం వాటిని అర్థం చేసుకోవాలా అవి ఏం పనులు చేస్తున్నాయో వాటి పనులను బట్టి వాటి గుంపు ఆ ఏ గుంపులు మనం గుర్తించగలం కాబట్టి కొంచెం కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రార్థనలో సమయం గడుపుదాం ప్రభు మనకి వీటి అన్నింటినీ మన తలంపులు కాదు మన తలంపులకు మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు మన తలంపులు మరణానికి నడిపిస్తే అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది మనుషులు ఎందుకు మరణానికి దారి తీస్తుండ్రు అంటే వాళ్ళ సొంత తలంపులకు చోటిస్తున్నారు కాబట్టి ఎప్పుడు ప్రభుకి ప్రభు తలంపులకు చోటిస్తావో అప్పుడు నువ్వు అన్న విషయాన్ని మనకి జ్ఞాపం చేయడం కొరకు ఈ వాక్యాలన్నీ రాయబడతా ఉన్నాయి కాబట్టి ప్రార్థనలో కొంచెంసేపు సమయం గడుపుతాం మీలో మీరు పరిశీలించుకోండి ప్రవ్వా ఈ వాక్యం స్వీకరించడం కొరకు నన్ను సిద్ధపరచు ప్రవ్వ అన్న ప్రార్థన మీకు అవసరం చాలా పరిశుధ్రవగు దేవ మీకు వందాలనైనా మహోన్నతుడ మహిమ స్వరూపి మీకే వదనాలు శుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వ మిమ్మల్ని శృతించలాగా మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మిమ్మల్ని మహిమపరచలాగా మిమ్మల్ని నిలబెట్టినందుకు మీకెంతో వదనాలు ప్రవ్వ మీ నీతి ధైర్యంగా ప్రకటించలాగా తన మీరు ప్రేరేపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు దానికి తగిన మీ యొక్క పరిశుద్ధ ఆత్మాభిషేకం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుతున్నగా మీ యొక్క ఆత్మీ నడిపి మాకు అందరికీ ప్రతి ఒక్కరు వీటిని అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరు సిద్ధపడాలా అన్నిటిలను సిద్ధపరచాలా అటువంటి శివం మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టినైనా ఓ ప్రభా మేము ఇటు అటు తిరగకుండా ప్రభావ మీ తట్టు చూస్తూ ముందు పోలాగినా మా యొక్క గురియద్ధకు మేము పరిగెత్తలాగినా సహాయపడండి తండ్రి అది మేము ముగించుకోలే ఈ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ఇది ఏ క్షణంలో ముగిస్తుందో తెలియదు ప్రభావ అంతా నిమ్మలంగా ఉంది అనుకుంటున్నారు కానీ ఎవరు గురితెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని కొనిపోయింది అలాగనే మనుషుకు మర్రాకడా అందరు కొనిపోబడతారు నిత్య నరకానికి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రవ్వ మేము వాటిని గ్రహించి ప్రవ్వా నేకులను సిద్ధపరచేలాగానే చేపడండి ప్రవ్వ మేము కూడా సిద్ధపడాలా కుటుంబాలు సిద్ధపడాలా ప్రవ్వ ఇంకా ఐహికమైన విచారాల చేత కొట్టుకొని పోతున్నాయి కుటుంబాలు కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న సంస్థ దేవుడు ఏర్పరచుకున్న సంఘం తల్లిదండ్రులు యాజకులు పిల్లలు దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం ఆ ప్రభు చింతకు నడిపించాలి తల్లిదండ్రులు పాస్టర్ పాస్టర్ అమ్మలాగా ఉంది కానీ క్రైస్తవ కుటుంబాలు ఆ రీతిగా లేవు ఈరోజు ప్రభా తల్లిదండ్రులు యాజకులు లాగా లేరు పిల్లలకి రక్షణ సందేశం ప్రకటిస్తలేరు వాళ్ళని రక్షణలకు నడిపిస్తలేరు చాలా భయంకరమైన స్థితిలో ఉంది అందుకే ప్రభా దుష్టుడు కుటుంబాలను చిన్న చేస్తున్నాడు ఆ కుటుంబాలలో ప్రభు లేడు కాబట్టి నేను మేము కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మీరు దిగిరండి ప్రతి కుటుంబంలో మీరే కట్టండి మీ అందు స్థిరమైన మనసు కలిగి కుటుంబాలు జీవించేలాగా నడిపించండి ప్రవ్వా అన్నింటినీ తాళమన్నారు అన్నిటిని భరించమన్నారు ఇది శ్రేష్టమైన ప్రేమ మీరు ప్రకటిస్తున్నారు అటువంటి ప్రేమని మేము పొందుకున్నాం మా యొక్క దగ్గర ప్రభా కాబట్టి ఆ ప్రేమకు తగినట్లు మేము జీవించేలాగా నడిపించి మీరే మహిమానందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు నవంబర్ పదకొండవ తేదీ రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాము కొన్ని ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ వస్తే ఒక సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం నుంచి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మూడవ బూరకు సంబంధించిన అంశము క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయాసపడుతున్నాం మూడవ మూడవ బూరకు సంబంధించిన వాక్యాలు ప్రవచనాలు ముగింపులో ఉన్నాం లేక వాటి సారాంశము సారాంశము ముగింపు దశల ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ అష్టంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రం నాకు మాచిపత్రి అని పేరు అందువల్ల నా నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి కాబట్టి ఇవి మూడవ బూర ఊదినప్పుడు జరిగిన విషయాలు మొదటిదిగా ఏం జరిగింది మూడవ భూత దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే దివిటి వలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి పడింది కాబట్టి ఐదవ బూర ఊదినప్పుడు కూడా ఈ విషయం మనం గమనిస్తాం ఒక నక్షత్రం పడిపోవడం కదా అది అగాధపు దానికి అగాధపు తాళపిచ్చవి ఇవ్వబడేను అన్న విషయాన్ని మనం ధ్యానిస్తుంటాం కాబట్టి చూడండి ఒక్క నక్షత్రము రాలినప్పుడు దేనికి సంబంధించింది అనేకమైన నక్షత్రములు రాలినప్పుడు దేనికి సంబంధించింది అవి మనకు తేడాలు తెలవాలి కదా కాబట్టి ఒక్క నక్షత్రం అన్నప్పుడు ఇది ఒక చిన్నది ఉందా పెద్ద గుందబడింది పెద్ద నక్షత్రం ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడో భాగం మీదను నీటి బుగ్గల మీదను పడేను కాబట్టి నదులైనా నీళ్ళైనా గొప్ప జనానికి ఈ విషయాన్ని మనం అర్థ చేసుకుంటాము జలములు అన్నప్పుడు మనుషులకు సాదృశ్యం అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాము జలముల మీద పడిన నెలనను అవి మీద పారవు పాట కూడా మీరు పాడుతూ ఉంటారు కదా కాబట్టి జలములు అన్నప్పుడు జనానికి సాదృశ్యం మనుషులకి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఇది దివిటి వలే మండుచుంది దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడో భాగం మీదను నీటి భుగల మీదను పడెను కాబట్టి ఇది ఒకటే నక్షత్రం నదుల మీద పడడం ఏంది నీటి భొగల మీద పడడం ఒకటే అర్థం కాబట్టి ఇది పెద్ద నక్షత్రము సైతానికి సాదృశ్యం ఒకప్పుడు బాగా మండుచండి ప్రభు కొరకు అది అక్కడి నుంచి పడవేయబడింది ఎందుకంటే ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా నాలుగవ బూరలో కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎప్పుడు పడవేయబడతాయి ఆకాశం నుండి ఆ వెలుగుతున్న ఆ జీవులు సూర్యుడు కాని చంద్రుడు కాని నక్షత్రం గానీ ఎప్పుడు పడిపోతాయి అంటే వాటి వెలుగుని పోగొట్టుకున్నప్పుడు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది లోకానికి వెలుగు కాబట్టి ఎంతకాలంలో ఆయన వెలుగులో ఉంటావో ఆయన కొరకు నిలబడగలవు ఎప్పుడైతే ఆ వెలుగు నేనుంచిపోతుందో నువ్వు పడిపో పడిపోతావు అన్నట్టు ఆయన సన్నిధిలో ఉండవు అని అర్థం అర్థం అది అక్కడి నుంచి పడవబడడం అంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడలేవు ఆయన వెలుగుని ధరించుకోకపోతే ఆయన సన్నిధిలో నిలబడలేవు అనే విషయాన్ని ఈ ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ పద పద పదకొండవ వచనంలో ఆ నక్షత్రం సంబంధించిన గుణగణాలు చెప్పబడ్డాయి ఆ నక్షత్రం నాకు అని పేరు కాబట్టి ఇప్పుడు చూడండి మాచిపత్రి అంటే ఇంగ్లీష్ లో వోంవుడ్ అని ఉంది అదొక చెట్టు మాచిపత్రి అనేది ఒక చెట్టు పత్రి అంటే ఆకు కదా మాచిపత్రి అంటే అదొక చెట్టు ఆకు అన్నట్టు కాబట్టి వోమ్ వుడ్ అనేది ఒక చెట్టు వంవుడ్ అంటే పురుగు కాదు అది అదొక చెట్టు వోమ్ అంటే పురుగు కదా యాక్చువల్ కానీ వోం వుడ్ అనేది ఒక చెట్టు ఆకు అన్నట్టు అది చెట్టు అన్నట్టు కాబట్టి ఆ చెట్టుకి ఆ నక్షత్రానికి పేరు వోం వుడ్ అట్లా అర్థం చేసుకోవాలి సరే నా దగ్గర ఈరోజు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లేవు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే చూడండి నేను నాది కంప్యూటర్ మారింది కంప్యూటర్ మారింది కాబట్టి అన్ని సాఫ్ట్వేర్స్ అవన్నీ మారిపోయినాయి తర్వాత నాకు ఒక రెండు రెండు మూడు రోజుల క్రితము తెల్లవారి పూట నేను దేవుని వాక్యాన్ని జనిస్తుంటే నాకు ఒక హెచ్చరిక వచ్చింది ఏంటంటే మనము ప్రార్థన చేస్తే దుష్టశక్తులు పడిపోతాయా లేవా విడిచిపెట్టి వెళ్ళిపోతాయా లేవా అన్న విషయం గురించి నాకు ఉదయం మాట్లాడుతుంది దేవుడు మనం ప్రార్థనిస్తే సైతాను శక్తులు కదిలింపబడతాయి కదా మనుషుల్లో దయ్యాలుంటే పడిపోతూ ఉంటాయి అవి మనం మనం ఎన్నిసలు ఇష్టం మన సేవ జీవితంలో అయితే స్పెషల్గా నాకు మూడో రోజుల క్రితము దేవుడి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సైతాను శక్తులు మీరు ప్రార్థన చేస్తే మనుషులు విడిచిపెట్టి పోవాలంటే ఒక హెచ్చరిక ఏందంటే మీ మీద ఎటువంటి నింద ఉండకూడదు ఎందుకంటే మనం అపోస్త కర్రలు చూస్తాం దయలు పట్టినవాడు గురించి కదా ఎవర్ మీద పడే వాడి బట్టలు వాడు కూడా సేవలో ఉన్నాడు యాక్చువల్ గా అయితే సేవలో ఉంటే దయాన్ని వెలగొట్ట ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ ఆ ఎదుటి మనుషులు ఉన్న దయము వాని తను మాట్లాడుతుంది వాణ్ణి పట్టుకొని వాని మీద విజయం పొందింది అది మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి అనేక రకమైన సేవకులు ఉన్నారు కానీ ఎదుటి వాణి వాడిని వాడి మీద ఎందుకు ఇది తిరిగి హక్కు అన్నప్పుడు నాకు ప్రభువు తెలుసు తక్కిన వాళ్ళు తెలుసు సేవకులు కానీ నువ్వండివి నీలో ప్రభు లేడు నువ్వు ప్రభులో లేకుండా సేవ చేస్తున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి కాబట్టి నీ మీద ఎటువంటి నింద ఉన్నా నీ నోట్లో ఎటువంటి అబద్ధం అది దుష్ట శక్తులని నువ్వు ప్రార్థన చేసే పోవు అన్న విషయాన్ని నాకు దేవుడు నిన్న ప్రభు మమ్మల్ని నాలో ఎక్కడ నుంచి చూపించింది ఎందుకంటే మనం మన సేవ జీవితమే దానికి సంబంధించింది కదా మన నోట్లో ఎటువంటి అబద్ధం ఉండద్దు మన మీద ఎటువంటి నింద ఉండదు ఈ రెండు గుణగణాల గురించి మనం ప్రయాసపడుతున్నాం చాలా సమాచారాల నుంచి మళ్ళీ ఎక్కడుంది అన్నప్పుడు నాకు అప్పుడు ప్రభువు చూపించి తక్కున ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు చూపించే దేవుడు నీకు ఆశ ఉంటే నీకు ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని చూడండి నేను మీకు ఎన్ని సార్లు చెప్పిన నేనేదో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వ్యక్తిని అనేసి నేను ఎప్పుడు మీకు చెప్తలేదు నాలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి నేను అడుగుతా ఉంటా ప్రభుత్వ అవి చూపించు ప్రభువా చూపించ ప్రభు కొన్నిసార్లు మనం దానికి బ్లైండ్ గా ఉంటాం మనం చేసిన తప్పులకు తర్వాత నాకు అప్పుడు చూపించిన దేవుడు నీ దగ్గర చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అవి డబ్బులు పెట్టి కొన్న సాఫ్ట్వేర్స్ కావు చెప్పండి నువ్వు డబ్బు పెట్టి కొనకుండా వాడితే సాఫ్ట్వేర్ ఏమన్నట్టు ఎవరన్నా నీకు బహుమానమన్నా ఇచ్చిండాలా లేకుండా నువ్వు దొంగిలైనా ఉండాలా అంతే కదా ఆ తలంపు రాగానే నాకు లాస్ట్ టూ డేస్ నుంచి మా ఇంట్లో ఎక్కడ ఏ కంప్యూటర్స్ ఏ హార్డ్ డిస్క్లు ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ ఉంది కదా అన్నిట్ల నుంచి ఎక్కడెక్కడ అవన్నీ ఉన్నాయి అన్నిటినీ డెలిట్ అర్థమవుతుందా ఎందుకంటే అది అడ్డంకంగా ఉంది ఆయన చూపిస్తున్నాడు చూపించేదేవుడు నువ్వు ఇలీగల్ సాఫ్ట్వేర్స్ అంటే దాన్ని ఇంగ్లీష్లో పైరేట్ పైరేట్ పైరేట్ పైరసీ పైరేట్ సాఫ్ట్వేర్స్ అంటారు వాటిని అంటే అది ఎవడో కష్టపడి తయారు చేసేడు ఎవడో దానికి క్రాక్ లైసెన్స్లు రిలీజ్ చేసిండు నువ్వు అది ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నావు కానీ నేను మీకు చెప్తున్న ఈ వాక్యాలు నేను అటువంటి సాఫ్ట్వేర్స్ తో చేస్తలేను కొన్నిసార్లు చేసిన ఈ నాయిస్ నాయిస్ తీసేది అన్ని అటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి కొన్నిసార్లు నేను ఆ రీతిగా ఏమైనా చేస్తున్నా నేను అది ఎప్పుడైతే ఆ ఎక్కడ కూడా ఇంత కూడా చోటు ఇవ్వకుండా అన్ని డిలీట్ చేసిన కొన్ని వందల ఫైల్స్ కొన్ని వేల ఫైల్స్ డిలీట్ చేసిన నేను ఎందుకంటే అది నాకు ఒక అడ్డంకంగా ఉంది చూడండి ప్రతిసారి ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఎందుకంటే ఆయన ఎంతో జాలిగల దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు తన బిడలు ఎక్కడా పాపం చేసి నచించిపోతారో అన్న ప్రేమతోనే కదా ఇవన్నీ ప్రవశనలు మనం చూపిస్తున్నాడు గొప్ప జనం గురించి ఎందుకు ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేస్తుండే ప్రవచనంటే మతపరమైన క్రైస్తవ జీవితంలో నాలుగు గుంపులు అవి ప్రతి సంఘ దశలో ప్రతి సంఘ కాలంలో ప్రతి స్థలంలో ప్రపంచమంతటా ఆత్మీయ జీవితంలో నాలుగు రకాల క్రైస్తవ గుంపులు మొదటి గుంపులు తేళ్లకు సంబంధించింది రెండవ గుంపు సర్పంలకు సంబంధించింది మూడో గుంపు గొప్ప జనానికి సంబంధించింది నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉండేది ప్రభుతో పాటు ప్రభు ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు అన్నట్టు కాబట్టి ఈ గుంపుల గురించి మనం చూపించినప్పుడు నువ్వు ప్రభుత్వ ఎంతో సన్నిహితంగా ఉండాలంటే ఆయన ఎంత పరిశుద్ధడు నువ్వు అట్లా పరిశుద్ధంగా ఉండకపోతే ఉండలేవు ఆయనతో ఆయన నీకు దొరకడు అందుకే పోయిన వారం మనం నెలిస్తేప్పుడు ఆయన గురించి ఆయన దొరికించుకోవడం కొరకు మనం పరిగెత్తుతున్నాం ఆయన ఆయన ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాడు ఆయన ఎంట మనం పడుతున్నాం ఆయన పట్టుకోవాలంటే నువ్వు ఎట్లా తయారు కావాలా అలసిపోతా ఉన్నాం పట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే అడ్డంకులు ఉన్నాయి ఏం అడ్డంకులు ఉన్నాయి అని ప్రభు చూపిస్తున్నాడు నీకు అడ్డంకులు కాబట్టి వాటి నుంచి మనం విడుదల పొందాలా ప్రభు అన్ను అవును ప్రభు నేను తెలియక చేసిన తెలిసి చేసినా తెలియక చేసిన పాపం పాపమే కాబట్టి వాటి నుంచి నాకు విడుదల కావాలా ఆయన కనికరం మనకు అవసరం ఎందుకంటే చూడండి కనికరం ఎప్పుడు ఉంటుంది తెలుసా పాపి మీద కృప ఎవరి మీద ఉంటుంది రక్షింపబడ్డ వారి మీద కాబట్టి ఆయన కనికరము గొప్ప మీద ఉండాలా ఆయన కృప లేక ఆయన ఆశీర్వాదము లక్ష నలభై నాలుగు వేల మంది మీద ఉండాలి అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభా నీ యొక్క కనికరం చూపించు ప్రభావ గొప్ప మీద మీ యొక్క ఆశీర్వాదాన్ని కుమరించి ప్రవ్వ లక్ష ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి ఆయన కనికరం మనకు అవసరమా లేదా తప్పులు చేస్తే చాలాసార్లు అట్లా చేస్తాం కాబట్టి ఎక్కడ హార్డ్ డిస్క్లు ఉన్నాయో ఇంట్లో అన్ని హార్డ్ డిస్క్లు తీసి కంప్లీట్గా అన్ని దగ్గర దగ్గర నాకు ఒక మూడు నాలుగు హార్డ్ డిస్క్లు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేస్తున్నావు ఒక్కటి కూడా మర్చి లేకుండా ఇంకా ఈ వారంలో ఇంకో రెండు మూడు స్థలాలలో చూడాల అన్నీ క్లీన్ చేస్తే కానీ నాకు అప్పుడు క్లియర్ నా హృదయం ఫ్రీ ఎప్పుడైతే ఆయన మాట్లాడిండో ఆ విషయం నాకు చూపించిన చూపిస్తాను చూడండి ఆయనకి ఏది కూడా మరుగు చేయబడదు ఆయనకి ఏది కూడా మరుగు చేయదు జస్టిఫై చేసుకుంటున్నావు అంటే నువ్వు సమర్థించుకుంటున్నావు నువ్వు వాడుతున్నాయి వస్తువులు అది అంటే నీ పురుగుమని ఆశించినట్లే కదా నువ్వు పదాగిలలో ఒకటి ఉల్లంఘించినట్లే కదా నీ పొరుగు వాదాశించినట్లే ఎవరిదో సాఫ్ట్వేర్ అది నువ్వు డబ్బులు పెట్టి కొనలేదు కానీ వాడుకుంటున్నావు అంటే నువ్వు దొంగలించినట్లే కదా ఓ చెప్పాలంటే కాబట్టి అవన్నీ రిలీజ్ చేసే కొద్దీ నాకు కూడా భారం తగ్గిపోతావు వాటి అన్నిటినీ డెలీట్ చేసినా తిరిగి మనం జ్ఞాపకం తీసుకోవాలి నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకున్నా జ్ఞాపకం చేసుకోవాలి అవి ఇచ్చేసేయాలి రిలీజ్ అయిపోవాలి నీ ఫ్రీ లేకపోతే అది నీకు అడ్డంకంగా ఉంటుందేమో చూసుకోండి ఆయన నుంచి రావాల్సిన ఆచరణకి నీకు మధ్యలో అది అటువంటి నాకైతే అది జ్ఞాపకం చేయబడింది దాన్ని నేను త్వరగా క్లీనప్ చేస్తున్నా ఇంకా ఈ వారంలో ఇంకా ఏమున్నా కానీ అన్ని జాగ్రత్తగా వెతికి వెతికి ఎందుకంటే ఎక్కడ మూలలో ఉంటాయి మాకు అవన్నీ అవన్నీ క్లీన్ చేసి తర్వాత విండోస్ సాఫ్ట్వేర్ ఇదైతే ఆఫీస్ది కాబట్టి దీనికి ఇదంతా లైసెన్స్ ఉంటాయి ఇంట్లో డెస్క్ టాప్ ఉంటుంది విండోస్ సాఫ్ట్వేర్ కూడా లైసెన్స్ లేదు నేను గమనించిన చివరికి అయితే డాక్టర్ భాస్కర్ గురించి మీకు తెలుసు కదా ఆయన చెప్పిండు విండోస్ లైసెన్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఏమో ఇస్తారంట అయితే ఈ వారంలో రేపు గానీ ఎల్లుండి కానీ అది కొనేయాలి నేను అది కొనేసి ఆ డెస్క్ టాప్కి ఆ లైసెన్స్ వేస్తే గానీ నా మైండ్ ఫ్రీ కాదు అట్లనే ఇంకొక ల్యాప్టాప్ ఉంది ఇంట్లో పాప వాడుతుంది ఆ ల్యాప్టాప్ లో లైసెన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా లేదా కూడా నేను చెక్ చేసుకోవాలా లేకపోతే దానికి కూడా సిక్స్ రూపీస్ పెట్టి నేను కొనాలా అంటే కొంచెం ఖర్చుతో కూడిది కానీ ప్రభు ఇస్తారు నాకు తెలుసు అవి లైసెన్సెస్ ఇచ్చేసినామంటే మనకు అప్పుడు మనం ఇంకా మనలో అది ఉండదు అన్నట్టు ఆ ఏంది నియమం పాపపు నియమం ఏంది ఆ పొరుగువాణి ఆశించినట్లు ఆ పొరుగు ఆశించం మనం పొరుగువాణి పొరుగువాడికే ఇచ్చేసేయాలా కాబట్టి కష్టపడిన వాడికి ప్రతిఫలం మనం ఇచ్చేయాలా ఇంతకాలం వాడుకున్నాం కాబట్టి కృతజ్ఞతతోని ఇచ్చేసేలా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అది నేను ఈరోజు తీర్మానించుకున్న ఉదయమే నిన్న తెల్లవాట్లేసి ఆ సాఫ్ట్వేర్స్ కనుక్కున్నాను కానీ వచ్చి వర్క్ ఎక్కువ ఉండే మోస్ట్లీ రేపు ఈవినింగ్ కల్లా నేను అవన్నీ నుంచి విడుదల పొందుతాను మీరు కూడా జ్ఞాపకం చేసుకున్న అటువంటి ఏమైనా మీకు ఆటంకాలు ఉన్నాయేమో మీ సేవ జీవితంలో మీరు ఎక్కడైనా వెళ్తున్నా కానీ ఏమైనా ఆటంకాలు ఉంటే వాటి నుంచి త్వరగా విడుదల పొందండి ఆయన ఎందుకు హెచ్చరిస్తుండే నన్ను ఒక్కరిని హెచ్చరిస్తుంది దా మన అందరికీ కదా ఇక్కడ అడ్డంకం ఉందో వాటన్నిటి నుంచి మీరు త్వరగా విడుదల పొందండి అప్పుడు ఆయనకి మీరు బహు సన్నిహితంగా ఉండగలరు ఆయనని మీరు పట్టుకోగలరు నీటి వాగుల కొరకు దుప్పి మనం ఆశిస్తున్నాం పరిగెత్తునం కానీ ఆయన ఎందుకు నీకు ఆయనకి మధ్యలో ఏదో అడ్డంకం ఉందేమో పాపం లేక ఆజ్ఞాతిక్రమం కాబట్టి త్వరగా వాటి నుంచి మనం విడుదలలో పొందాల మనము ఈ యొక్క యాత్రని మనం ముగించుకోవాల ఈ రోజులో కాబట్టి ఇప్పుడు చూడండి వోమ్గుడ్ వోమ్గుడ్ అంటే విటర్నెస్ ఆర్ ఫిగరేటివ్లీ కెలామిటీ కెలామిటీ కాబట్టి ఓమ్గుడ్ అంటే కెలామిటీ కలామిటీ అంటే ఉపద్రవం తెలుగులో కలామిటీ అంటే ఉపద్రవం లేక మహాశ్రమ ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఇర్మియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వర్షాలలో ప్రభు మాట్లాడుతున్నాడు సైన్యములకు అధిపతి అగు దేవుడగు యహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపితును విష జలము రవ్వే అంటున్నాడు ఇది భవిష్యత్తులో నేను చేయబోతున్నాను ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది ఎప్పుడు జరిగింది ఇస్రాయిల్ పేర్ల జీవితాలలో జరిగింది వాళ్ళు చేదు కూరలు తినారా లేదా తినాల్సి వచ్చింది తర్వాత విషజలం కాబట్టి ఇవి నిజమైన చేదు కూర కాదు నిజమైన విషజలం అసలే కాదు ఇవి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చేదు కూర అంటే దేనికి సంబంధించింది అంటే ఉపద్రవానికి సంబంధించింది శ్రమలకు సంబంధించింది కాబట్టి దేవుడు వాళ్ళందరినీ శ్రమల గుండా పోనిస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తుండ్రు తన నేనే ఈ ప్రజలకు చేదుకూరలు తినిపిస్తాను దాని తర్వాత విషజలము త్రాగించను తన సొంత బిడలని ఆయన ఎందుకు శ్రమలకు అప్పగిస్తుండు అన్న విషయము నీకు డౌట్ లాగా ఉండడానికి మీలే తిన అర్థమవుతుందా చాలా మంది అంటారు నాకు ఎందుకు ప్రభు ఈ కష్టం నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అని అడుగుతా ఉంటారు ఆయన అలా ఊరికేనే ఇస్తాడా అటువంటి శ్రమ ఆయన నిజంగా ఊరికేనే ఆ చేదుకూరలు తినిపిస్తాడా చేదు కూర అంటే భయంకరమైన శ్రమ అని అర్థం చేదు భరించలేం కదా నోటికి అట్లనే శ్రమ కూడా అంతే మనం భరించలేమన్నట్టు శ్రమ కాబట్టి చేదు కూడా దానికి సంబంధించింది దాని విషజలము కూడా చేదే కదా విషమంటే చేదే కదా కాబట్టి విష జలమును అని చెప్తున్నాడు పదహార వర్షంలో తామైనను తమ పితరులైనను ఎరుగని జనములోనికి వారిని చెదరగొట్టుదును కాబట్టి తామైనను తమ పితలైనను ఎరుగని జనం అంటే ఆ రెండు గుంపుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ వారిని నిర్మూలం నిర్మూలము చేయి వరకు వారి వెంబడి కడ్గమును పంపుదును. కాబట్టి గొప్ప జనం వెంట ఖడ్గ పంపిస్తాడు మనం ఏ హెచ్ చూస్తాం ఈ వాక్యం ఎన్ని కదా వెంట్రుల వెంట్రుకులకు సంబంధించిన ఉపమానంలో చూస్తాం ఈ విషయం మూడవ గుంపుని గాలికి విసిరి దాని వెనకాల కడ్గమును పంపిస్తా అన్నాడు కాబట్టి ఈ కడ్గము మనకి ఇక్కడ తగులుతూనే ఉంటది ఎక్కడ పోయినా ఎందుకు ఈ గొప్ప జనం వెనకాల కడ్గా పంపిస్తున్నాడు పదమూడవ వర్షంలో అందుకు యహోవా ఇలాగో వారు నా మాట వినకయో దానిని అనుసరింపకయో నేను వారికి నియమించిన ధర్మశాస్త్రం ను విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున ఇక్కడ పాయింట్స్ చూడండి వాళ్ళ ఆత్మీయ దశ ఎట్లా ఉన్నది మొదటిది నా మాట వినక అంటే అవిధేయత రెండవది దాన్ని అనుసరించక తెలిసి కూడా తృణీకరించడం సత్యం తెలిసినాక త్రుణీకరించడం అనుసరించకపోవడం తర్వాత నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రం ను అంటే సంపూర్ణంగా త్రునీకరించారు చివరికి దశల నటు ఆత్మీయ దశలలో ఎట్లా పతనం కింద పడవడానికి కారణం ఏంటి అంటే ఒక్కొక్క స్థితి నుంచి వాళ్ళు ఎట్లా జరిగిపోయినరు అన్న విషయాన్ని ఇక్కడ ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తమ హృదయ మూర్ఖత చొప్పున అంటే గుడితనం ఈ యుగ వారికి గుడితనం కల్పించిందని చెప్తుంది తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించిటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను గనుకనే వారి దేశము పాడైపోయను కాబట్టి వాళ్ళు ఎటువంటి దేవతను పూజిస్తున్నారు బయలు దేవత బయలుదేవత దేనికి సంబంధించింది తెలుసా మీకు ఎంతమంది పాత పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైన పౌలు ఎందుకు కొరింద రాష్ట్రపతిలో జ్ఞాపకం చేస్తుండే ఈ రోజు నిజంగా ఎవరు విగ్రహాలు పెట్టుకుని పూజించారు కానీ నీ హృదయం లేని విగ్రహం తెచ్చిపెట్టుకుంటే ఆ వాక్యము ఆత్మీయ స్థితిలో నెరవేరుతున్నట్లు ఉదాహరణకి నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించడం నాకు పాతలు అంటే నువ్వు యేసుపురావు కంటే ఎక్కువ ప్రేమించినా వాళ్ళు విగ్రహాలే నీ కుటుంబం విగ్రహం కావచ్చు నీ భార్య పిల్లలు నీ భర్త విగ్రహం కావచ్చు నీ సంగము విగ్రహం కావచ్చు పాస్టర్స్ విగ్రహాలు కావచ్చు వాళ్ళకి ఎక్కువ నువ్వు ప్రాధాన్యత హృదయంలో ప్రభు కంటే మనం అందుకే తీర్మానించుకున్నాం ఇక్కడ మనం ప్రభు కంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం ప్రభునే సంపూర్ణంగా ప్రేమిస్తాం ముందు ప్రభు తర్వాతనే అంతా ఈలోకం కుటుంబం పట్ల బాధ్యత ఉంటుంది తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది పిల్లల పట్ల బాధ్యత ఉంటుంది భార్య పట్ల బాధ్యత భర్త పట్ల బాధ్యత అవన్నీ అవి బాధ్యతలు అప్పగించండి ప్రభు వాటిని జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి ఎందుకంటే దేవుడు పిల్లలు ఎందుకు ఇస్తాడు ఉదాహరణకు చెప్పండి పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ఉంది అంటే అది లెక్క వాళ్ళ నీకు స్వాస్థ్యం లాగా లేక ఒక బహుమానం లాగా అది ఎవరు బహుమానం ప్రభు ఇచ్చిన బహుమానం నువ్వు ఏం చేయలే కదా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇదిగో ప్రభు నీ బహుమానం అని అప్పజెప్పాలయనకి ఇది చేయకపోతే ఏమైతుంది ఈ పరిస్థితి చెప్పండి నాకు ఒక స్టూడెంట్ ఉంటాడు ఆయన ఒక బహు విలువ ఫోన్ ఇచ్చి నేను నాకు అసలు ఎక్స్పెన్సివ్ ఫోన్స్ వాడాలంటే చాలా నాకు ఇష్టం లేదు యాక్చువల్ ఆయన ఇచ్చిండు నేను ఒక మూడు నెలలు మూలగ పెట్టిన దాని తర్వాత అందరు బలవంతం చేస్తే ఇంట్లో దాన్ని తీసిన దాన్ని తీసి వాడుతున్నా ఆ మహా అంటే వన్ వీకే ఆ వన్ వీక్ ఆ ఉప్పల్ రింగ్ రోడ్ లో జబుల నుంచి కొట్టేసారు నలభై వేల రూపాయల ఫోన్ అది నాకు అవసరమే లేదు నాలుగు వేల రూపాయలు ఫోన్ అయితే చాలా ఎక్కువ నాలంటోన్కి అంత కాస్ట్లీ ఫోన్ ఒక స్టూడెంట్ ఇచ్చాడు నీకేం చెప్తున్నా చెప్పండి బహుమానాల్ని కాపాడుకోవాలా అది నీ బాధ్యత ఎవరైనా లాగిస్తే దాన్ని కాపాడుకునే బాధ్యత నీకు ఆయన తిరిగి వచ్చి ఏం సార్ ఎట్లా ఉంది సార్ ఫోన్ అంటే నా మొహం ఎట్లా పెట్టుకోవాలి సారిబై బై నేని ఒక విషయం నీకు చెప్పాలా చాలా కష్టతరంగా నేను చెప్పక తప్పదు నువ్వు అడిగినావు కాబట్టి అది ఉప్పల్ రింగ్ రోడ్ లో ఒక రోజు నేను బస్ ఎక్కుతుంటే ఒకడు ఇట్లా మీకు బాగా మీకు చెప్పాలా చూడండి ఫైవ్ ఇంచ్ ఫోన్స్ ఇప్పుడు ఇది కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇంకా సిక్స్ ఇంచ్ ఫోన్లో సిక్స్ ఇంచ్ ఫోన్ అయితే ఇంత ఎత్తుంటది అది అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు బస్ ఎక్కినప్పుడు వాడు నీ పక్కకి లేకి ఇట్లా చేత్తో ఇట్లా లేపుతుంది నీ లేపి అలాగ జలగొడితే అది కింద పడుతుంది కింద పడితే వాడు క్యాచ్ పట్టుకుంటాడు బస్ వెళ్ళిపోతుంది వాడు దిగిపోతాడు అట్లా ఫోన్స్ కొట్టేస్తున్నారు పోయిన ఇంకొక స్టూడెంట్ పిహెచ్డి స్టూడెంట్ ఆయన కూడా ఆయన తన అక్క కూతురు పెండ్లీలో అంత బిజీగా ఉన్నారు వాళ్ళ పాప టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉంటుంది ఆ పాప ఆ ఫోన్ అనేది అది పదహారు రూపాయల ఫోన్ అట్లాంటి ఫోన్సే పోతాయి మీకు బార తీసుకోండి వెయ్యి రూపాయలు రూపాయల ఫోన్లు ఎవడు కొట్టేయడు పదహారు రూపాయల ఫోన్ అది ఆ అయితే ఆ పాప దాన్ని ఆడుతా ఉందంట మళ్ళ హై స్కూల్ మంచి జ్ఞానం ఉంది అమ్మాయికి అయితే ఎవడు ముక్కు ముఖం తినేవాడు విజిటింగ్ కార్డు ఇచ్చి పాప ఈ నంబర్ ఒకసారి ట్రై చేయమ్మా కలుస్తలేదు నాకు ఫోన్ అని ఈ పాప ఏం చేసిందట దా ట్రై చేసింది ఇచ్చి మాట్లాడాంటే తీసుకొని హలో హలో మాట్లాడుకుంటే వాడు తిరిగానే మా వాడు వెళ్ళిపోయాడు అంట ఫోన్ తీసుకుని నేను కావాలని మీకు చెప్తున్నాను ఎందుకంటే మీకు గురి అనుమానం జరుగుతాయి హైదరాబాద్లో ఎన్ని విధాలుగా ఫోన్స్ కొట్టేస్తారో నేను మీకు చెప్పిన నా కేసులు ఏం కొట్టిండ్రు వాడు ఇట్లా చేయబెట్టి ఇట్లా లేపి అన్నాడు అది కింద పడిపోగానే పట్టేసుకొని వెళ్ళిపోయినాడు అట్లా ఓలా క్యాబ్స్లో ఒకటి ఒక ఆయన ఫోన్ పెట్టి చాలా కాస్ట్లీ ఫోన్ అది కూడా నలభై వేల యాభై వేల ఫోన్ నా కలిగి ఆయన ఫోన్ పెట్టిండు దిగిపోయిండు అంతే మర్చిపోయింది పోయింది ట్యాబ్ ఫోన్ నేను అనేది ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఫోన్సే పోతాయి దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్స్ ని కొట్టేసిన వాళ్ళు ఆ ఫోన్స్ ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మరు ఆయన నార్త్ ఇండియాలో అమ్ముతారు లేకపోతే నార్త్ ఇండియా నుంచి అటు మణిపూర్ అటు నుంచి అట్లా ఆ వేరే దేశాలకు వెళ్ళిపోతాయి అని ఎందుకంటే ఇక్కడ వాట ఇక్కడ వాడితే ఆ పోలీసు వాళ్ళు ట్రాక్కింగ్ చేస్తారు ఐపీ నెంబర్స్ అని ట్రాక్ చేస్తారు నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే ట్రాక్ చేస్తారు సో అట్లా ట్రాక్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్స్ అన్నింటినీ అటు దిక్కు మణిపూర్ నాగాలాండ్ అటు నుంచి అటు వెళ్ళిపోతాయి బయటికి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి కాస్ట్లీ ఫోన్స్ సెకండ్ హ్యాండ్స్ లో అమ్మేస్తారు అన్నట్టు కాబట్టి నేను మీకు అదే విషయం చెప్తున్నాను బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనేది అది వాక్యం జ్ఞాపం చేసింది పిల్లలు దేవుడు అనుగురించే స్వాస్థం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుకి లెక్క చెప్పాల్సి వస్తుంది ఆ విషయంలో సరే కొందరికి ఉండదు ఆ లెక్క కొందరికి ఆ లెక్క ఉండదు నేను వాళ్ళ గురించి చెప్తలేను గానీ చేదు కూర దేనికి సంబంధించిందంటే కలామిటీ అని ఇక్కడ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ థర్టీ నైన్ లో ఏముందంటే వంవుడ్ అంటే టుక్కర్స్ అంటే శపితం శపితమైనది అని కూడా అర్థం వర్మ్వుడ్ అంటే షపించబడమాపము లేక శపించడం శపించడం అని అర్థం కాబట్టి ఎవరు షపించబడతారు శప్పించబడ్డవాడు ఎవడు సాతానుడే కదా కాబట్టి ఇప్పుడు ఎవరు దర్శ ఎవరి దగ్గరకు వస్తుంది ఓంబోర్డ్ అది నదుల మీద పడబోతుంది నీటి బుగ్గల మీద పడుతుంది కదా కాబట్టి ఎక్కడ పడితే అది చేదైపోతుంది నదులలో పడితే నదులలో నీళ్లు చేదైపోతాయి నీటి బుగ్గల మీద పడితే నీటి బుగ్గలు కూడా చేదైపోతాయి కాబట్టి చేదు దేనికి సంబంధించింది శాపానికి సంబంధించింది పాపానికి సంబంధించింది శ్రమకి సంబంధించింది కాబట్టి శ్రమ ఎట్లా వస్తుంది నీ పాపం వల్ల నువ్వు తెచ్చిపెట్టుకుంటున్న శ్రమ ఇందాక చూసినాం మనము ఏ రీతిగా శ్రమ తెచ్చిపెట్టుకున్నారు వారు నా వాక్యాన్ని తిరస్కరించరు నా ధర్మశాస్త్రాన్ని తృణీకరించరు కాబట్టి ఆ రీతిగా తృణీకరించడం వారికి ఆ శ్రమ వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇదే వాక్యం మనం ఇంకెక్కడ చూస్తామంటే ప్రకణన గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వర్షంలో కూడా చూస్తూ ఉంటాం ఆ పెద్ద నక్షత్రం గురించి అండ్ ద ఫిఫ్త్ ఏంజిల్ సౌండెడ్ and I saw a star fall from heaven unto the earth and to him was given the key of the bottomless pit పిట్ ఇది ఐదవ బూరకు సంబంధించిన బోధ కాబట్టి ఈ దూత మూడవ బూరలో పడవేయబడ్డాడు మొదటిసారి అది పడవేబడ్డ విధానం ఏ రీతిగా ఉంది నదుల మీద పడవేబడ్డాడు అప్పుడు నీళ్ళన్ని చేదైపోయినాయి కాబట్టి థర్టీ నైన్ థర్టీ నైన్ లో టూ కర్స్ రిగార్డెడ్ యాజ్ పాయిజన్ పాయిజనస్ కాబట్టి ఇది పాయిజన్ కూడా వర్మ్ వుడ్ అంటే పాయిజన్ కూడా అని చెప్పబడుతుంది వాక్యం కాబట్టి దేని దగ్గర పాయిజన్ ఉంటుంది చెప్పండి కదా కాబట్టి ఇది సర్పానికి సాదృశ్యం ఇది ఈ నక్షత్రము సర్పానికి సాదృశ్యం అది ఎక్కడ అక్కడ చేదు ఎక్కడ అక్కడ పాయిజన్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ పోతే అక్కడ శ్రమ సైతాన్ ఎక్కడ ఉంటే అక్కడ శ్రమ నీ కుటుంబంలో శ్రమ ఉందా ఖచ్చితంగా సైతాని పనే అది దానికి ఇంకా డౌటే లేదన్నట్టు నీలో సమాధానం లేదా అది ఖచ్చితంగా సైతాన్ పనే నీలో సంతోషం లేదా అది ఖచ్చితంగా సైతాన్ పనే కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఎందుకు ప్రవ్వా ఇది నాకెందుకు ప్రవ్వా ఈ శ్రమ అని ప్రశ్నిస్తారు గాని నీ నీ ఎందుకు వాడు నీ దగ్గరకు వచ్చి ఎందుబాడుండు వాడు నువ్వు అర్థం చేసుకుంటలేవు నీలో ఏమి లోపం ఉంది నువ్వు ఎప్పుడన్నా పా పా మారు పొంది పాప క్షమాపణ పొంది ఆయన నామంను స్వీకరించినవా ఆయన సన్నిధిలో మోకలు ప్రార్థించి ప్రభావ నన్ను క్షమించిన అయినా అని అడిగినవా ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థనలకు వస్తావో నువ్వు వీనికి దొరకవు ఎందుకంటే నీ మీద ఆటోమేటిక్గా కృప వచ్చేస్తుంది క్షమాపణ ఎప్పుడు పొందుతావో పాపక్షమాపణ ఆయన కృపలోనికి నువ్వు వచ్చేస్తావు ఆయన రెక్కల క్రిందికి నువ్వు వచ్చేస్తావు ఛాలెంజ్ చేసేవాళ్ళు రెక్కల క్రింద నుంచి వెళ్ళిపోతూ అప్పుడు గద్దకు దొరికిపోతారు వాళ్ళు కోడి రెక్కల క్రింద ఉన్నంతకాలం అది కాపాడబడుతూ కాబట్టి మరోసారి చూడండి పదహారవ వచనం ఎర్మియా గ్రంథము ఆ తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం సరే దానికి ముందు పదిహేనవ వచనము చివరి భాగంలో ఏముందంటే చేదు కూరలు తినిపింతును తర్వాత విష జలము త్రాగింతును కాబట్టి ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్ గా ఉంది అందుకు నేను మీకు చూపిస్తున్నా మరోసారి ఇంగ్లీష్ లో ఏముందంటే ఐ విల్ స్కాట్ దానికి ముందు కదా దేర్ ఫార్ దస్ సే ద లాడ్ ఆఫ్ హోస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ బి హోల్డ్ ఐ విల్ ఫీడ్ దెమ్ ఈవెన్ దిస్ పీపుల్ విత్ వమ్ వర్డ్ అండ్ గివ్ దెమ్ వాటర్ ఆఫ్ వాటర్ ఆఫ్ గాల్ టు డ్రింక్ కాబట్టి గాల్ జిఏఎల్ఎల్ వాటర్ ఆఫ్ గాల్ టు డ్రింక్ యాక్చువల్ గా అయితే తెలుగు తెలుగు వస్తే విషజలం అనుంది కదా ఇక్కడ గాల్ అనుంది గాల్ అంటే తెలుసు ఎవరికన్నా గాల్ అంటే తెలుసు ఎవరికైనా జిఏఎల్ పాయింబర్ ఎయింట్ జనరల్లీ పాయినస్ జనరల్లీ పాయిన్ తర్వాత ఏముందంటే బ్రాకెట్స్ లో జనరల్లీ పాయిజన్ అని ఈవెన్ ఆఫ్ సర్పెంట్స్ అని సర్పెంట్ అంటే సర్పములు కదా కాబట్టి ఈవెన్ ఆఫ్ సర్పెంట్స్ అంటే సర్పములు యొక్క విషము అని చెప్పబడుతుంది ఇక్కడ చాలా తేటగా కాబట్టి గాల్ హెమ్లాక్ హెమ్లాక్ అన్న కూడా చెట్టే, పాయిజన్ తర్వాత వెనం వెనం అంటే సర్పం యొక్క విషం వెనం అనే పదం ఎందుకు వాడతారు అంటే సర్పాకి సంబంధించిన విషమే సర్పం నోట్ల నుంచి వచ్చే విషయాన్ని వెనం అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఇది సర్పానికి సంబంధించిన విషయం ఇది వాడి వాడి పాయిజన్ వీళ్ళు తాగాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది వాడి పాయిజన్ మీకు తెలిసి ఏ రీతి మనం పన్నెండవ అధ్యాయంలో కూడా చూస్తున్నాం కదా ప్రాణ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో చూస్తాం దానికి సంబంధించిన విషయం ఏంటది సర్పము ఆ వాడి నోటి ప్రవాహము చేత వాడి నోట్ల నుంచి జలము వాడి నోట్ల నుంచి జలము ఏ రీతిగా ఉందంటే అది భయంకరమైన చేదు లేక పాయిజన్ కి సంబంధించింది సర్పం కొట్టగల వచ్చేది పాయిజనే కదా కాబట్టి ఆ పాయిజన్ కక్కినప్పుడు ఏం జరిగిందంటే గొప్ప జలము దాంట్లో పడుతున్నారు ఆ పాయిజన్ లో పడుతున్నారు కాబట్టి ఆ ఫాయిజన్ దేనికి సంబంధించింది అంటే తిరుగుబాటుతనానికి సంబంధించింది అవిధేతకు సంబంధించింది అబద్ధ బోధలకు సంబంధించింది అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు అంతా అబద్ధానికి సంబంధించింది అది మరణానికి నడిపించది అబద్ధానికి సంబంధించింది కాబట్టి అబద్ధం అంటే మరణం కాబట్టి ఘట నోట నుంచి వచ్చి ఆ యొక్క ప్రభా ఆ మరణానికి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి గొప్ప అందరూ మరణిస్తారు అసలు వాడు ఆ జలం ఎవరి మీద గక్కాలనుకున్నాడు స్త్రీ మీదగా కనుకొండే స్త్రీ అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం పరిశుద్ధంగా ఎటువంటి ఎటువంటి లోపం లేకుండా ఎటువంటి కలంకం లేకుండా ఎటువంటి అబద్దము ఎటువంటి నింద లేకుండా ఉన్నది ఈ స్త్రీ అంటే ప్రభు ఏ రీతిగా పరిశుద్ధంగా ప్రభుకి మాదిరిగా పరిశుద్ధంగా ఉంది ఈ స్త్రీ కాబట్టి అట్లా ఉండాల్సిన సంఘము ఆ సంఘంని ఏం చేయలేకపోయిండు వాడు కాబట్టి ఆ స్త్రీ కైన శిశువు అయిన గొప్ప జనం మీద పడివాడు ఆ జలం చేత కాబట్టి ఆ గొప్ప ఈ యొక్క గాల్ లేక పాయిజన్ని టేస్ట్ చేయాల్సి వస్తుంది అన్న విషయం అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు విలాప వాక్యములు చాలా కష్టం కదా విలాప వాక్యములు ఆయన ఎందుకు తాగరిస్తాడు చేదుని పదిహేనవ వచనం చూడండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము పదిహేనవ వచనం కొంచెం మెల్లగా చదువుతాం కాబట్టి మాచిపత్రి అనేది ఇక్కడ చూస్తాం కదా మొదలసారి ఆ నక్షత్రానికి ఏం పేరు మాచిపత్రి కదా కరెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా చూస్తున్నాము మాచిపత్రి అనేది విలాప వాక్యంలో అన్న పుస్తకం దేనికి సంబంధించింది అంటే ఇస్రాయల్ పేదలందరూ బబులోనికి చెరగ చెరకొని దేశమంతా ఎయిర్ ప్రవహిస్తుంది రక్తం ఎవరైతే తిరస్కరించారో వాళ్ళందరినీ నెము చంపుతాడు నెమ్ కంది చంపినప్పుడు వాళ్ళందరూ యవనస్తులు చాలా మంది ఇర్మియా కండ్ల ఎదుటనే కూలిపోతారు దేశమంతటా రక్తం ఏర్లే పారుతుంటే వాళ్ళందరినీ యవనస్తులందరినీ బానిసలాగా తీసుకొని పోతుంటే అప్పుడు విలాపవాక్యం రాస్తాడు ఇర్మియా విలాపం విలాపం అంటే దుఃఖం కదా వేదన ఆ వేదన సలపడం కాబట్టి విలాప వాక్యాలు రాస్తాడు కాబట్టి వాళ్ళు ఏ రీతిగా శ్రమల పాలైపోతుండ్రు అనేది ఇవన్నీ చూపించబడుతున్నాయి ఇది ఒకసారి నెరవేరింది బహాటంగా ఇది రెండోసారి ప్రపంచం అంతా నెరవేరబోతుంది ఈ ప్రవచనాలు కాబట్టి ఆయన అంటున్నాడు అప్పుడు గొప్ప జనం ప్రార్థన ఏ రీతికి ఉంటుంది చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను రాళ్ల చేత పండ్లు ఊడగొట్టెను ముగ్గిలో నన్ను పొర్లించెను ఇవన్నీ శమల బుగ్గి దేనికి సంబంధించింది వేడికి సంబంధించింది రాళ్ళు దేనికి సంబంధించిన రాళ్ల కింద అవింటాయి తేళ్ళు కాదు పాములు సందులలో కాబట్టి బుగ్గి అంటే వేడు కాబట్టి గొపజనము జనము ప్రార్థన ఆ రీతి ఆ శ్రమల కాలంలో ప్రవ్వా చేదును నాకు తినిపించినవు మాచిపాత్రి ద్రావకము అంటే ఎప్పుడైతే ఆ నక్షత్రము పడవేయబడిందో నీటి బుగ్గలన్నీ చేదైపోయినాయి కదా కాబట్టి ఆ నీళ్లు వాళ్ళు తాగాల్సి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి ఇది గొప్ప శ్రమ కాలంలో ప్రార్థన విలాపవాక్యములు ఇర్మియ గొప్ప జనానికి సాదృశ్యంగా ఉండి గొప్ప జనం యొక్క వేదనని ఆయన జ్ఞాపకం చేయడం కొరకు ఆ పుస్తకాన్ని రాసి అది మనకి రోజు జ్ఞాపకం చేయడం కొరకు అది రాయబడుతుంది ఏ రీతిగా అయితే ఈ ప్రవచనం చెప్పబడుతుందో గొప్ప జనం అట్లా ఏడుస్తారు వాళ్ళ శ్రమల గుండా వాళ్ళు మరణించే టైంలో ఆ రీతిగా ప్రార్థన చేస్తారు అన్న జ్ఞాపకం చేస్తుండ్రు దాంతో నన్ను ఒక వాక్యం తీసుకుంటే మనం ముగించుకోవచ్చు హబ్బకు గ్రంథం హబ్బకు గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనంలో ఏ రీతిగా ఆ చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంటే అది ఏరు ఏ రీతిగా ఉండబోతుంది అనేది ఆరవ వచనం కదా ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవల్లని బూదిగంతం వరకు సంచరించు ఉద్రేకము గల కల్దీలను నేను రేపుచున్నాను కల్దీలంటే బబులో నీరులు అన్నట్టు అంటే ఇది భవిష్యత్తులో ఉండబోతున్న బబులోను ఇప్పుడు లేదు ప్రకృతి సహజంగా లేదు బబులోని కానీ ఇది భవిష్యత్తులో ఉండబోతుందని విషయాన్ని జాఖ్యం చేసి అంటే మన కాలంలో ఇది ఉంది కండ్లకు కనిపించిన రీతిగా ఉంది బబులు ఎక్కడ ఉందో మనకు అందరు తెలుసు ఈ రోజు మన మధ్యలోనే ఉంది ప్రపంచమంతట విస్తరించింది అది కాబట్టి ఇప్పుడు చూడండి వారు ఘోరమైన భీకర జనంగా ఉన్నారు వారు ప్రభుత్వంను విధులను తమ ఇచ్ఛ వచ్చినట్లు మార్చుకుంటారు న్యాయం ఏమన్న ఏముండదు వాళ్ళకి ఇష్టం వాళ్ళ రూల్స్ అన్ని మార్చుకుంటారు ఇక్కడ తెలుగులో మటుకు వీళ్ళ గురించి ఏ రీతిగా చెప్పబడిందంటే ఉద్రేకము గల క్రూరులకు కల్దీలు అని ఉంది కానీ ఇంగ్లీష్లో మటుకు లేదు అందుకే మనకి ఎంతో తేడలు కనిపిస్తూ ఉంటాయి ఇంగ్లీష్ చెప్పబడ్డ వాక్యానికి మరియు తెలుగులో చెప్పబడ్డ వాక్యానికి ఇంగ్లీష్లో ఏముందంటే ఫార్ లో ఐ రైజ్ అప్ ది కలియన్స్ దిట్టర్ అండ్ హేస్టీనేషన్ అని ఉంది బిట్టర్ అంటే చేదు కదా బిట్టర్ అంటే చేదు ట్ బిట్టర్ అండ్ హేస్టీ అంటే చాలా ఆత్రంగా పరిగెత్తే మనుషులు వీల్ కాబట్టి వీల్ అంతా బిట్టర్ నేషన్ కల్దీలు బబులోను అంటే బిట్టర్ నేషన్ అది ఎందుకు బిట్టర్ నేషన్ కల్దీలని బిట్టర్ అంటే బబులోన్ దేశాన్ని బిట్టర్ దేశంతో పోలిస్తున్నారు దేవుడు ఈ వాక్యంలో తెలుగులోకి వచ్చేటప్పటికి ఆ పదం తర్జుమాలో ట్రాన్స్లేషన్ ఆ పదం దట్ బిట్టర్ అండ్ హేస్టీ నేషన్ తెలుగుకి వచ్చేటప్పటికి వారు ఘోరమైన దానికి ముందు ఉద్రేకము గల క్రూరు లఘు కల్దీలు అనుంది కాబట్టి ఉద్రేకము క్రూరత్వము చెప్పబడింది కానీ ఇక్కడ చూస్తే మటుకు తెలుగు లో ద బిటర్ అండ్ హేస్టీ అంటే ఉద్రేకం అంటే హేస్ట్ పదం హేస్ట్ అనే పదానికి అర్థము ఉద్రేకం అంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తే కానీ బిటర్ అంటే చేదు కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుగులో ఏముంది క్రూరత్వం కాబట్టి బిటర్నెస్ అంటే క్రూరత్వానికి సాదృశ్యం వారి క్రూరత్వానికి వీళ్ళు బానిసలు అయిపోతారు అనేది ఈ యొక్క అర్థం చెప్తుంది కాబట్టి బిటర్నెస్ కి సంబంధించిన విషయాలు ఎన్నునే చూడండి ఆశ్చర్యకరం అది పాయిజన్ సంబంధించింది అది సర్పం నోట్ల నుంచి వస్తుంది దాని తర్వాత ఎవరు అంటే అది బబులోన్ సంబంధించింది అంటున్నాడు బబులోను దేశస్తులు లేక బబులోను నివాసులు వీరి మీదికి రాబోతున్నారు వీరు ఎటువంటి మనుషులు వీళ్ళు బిట్టర్ అండ్ హేస్టీ నేషన్ వీళ్ళు ఏం చేస్తారు తమవి కాని స్థలాలని ఆక్రమించుకుంటారు ఉనికి పట్లంటే స్వాస్థ్యం కదా ఎవరి ఎవరిలో వాడింది కాబట్టి తమవి కాని ఉనికి పట్లను వాళ్ళు ఆక్రమించుకోవడానికి వరకు భూ ఇటు అటు పరిగెత్తుతున్నారు అన్న విషయాన్ని దొరికినవన్నీ వాళ్ళు సంపాదించుకుంటారు తర్వాత రూల్స్ అన్ని వారికి తగినట్లు మార్చుకుంటారు ఈ రోజు మార్చుకుంటున్నారా ప్రపంచం అంతటా తెలుసు నిన్న తిరిగిన జడ్జిమెంట్ అది నేను తీసేస్తాను ఇంటర్నెట్ లో పెట్టర్ అదే ఏది న్యాయం ఏది అన్యాయం అనేది సుప్రీం కోర్టులో కూడా లేదు కదా అదంతా ప్లాన్డ్గా ఉంది అనేసి చాలా మంది తెలుసు చాలా మందికి తెలిసి ప్లాన్డ్గా జరిగింది అని మనకు తెలుసు వాళ్ళకి తగినట్లు అన్ని రూల్స్ మార్చుకుంటున్నారు ఫస్ట్ ఏం చేసారంటే పెద్ద పెద్ద సంస్థలు దేశంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ హైజాక్ చేసి వాళ్ళ మనుషులు నిలబెట్టిండ్రు అక్కడ ప్రతి డైరెక్టర్లు ప్రతి జడ్జిలు అంతా వాళ్ళ మనుషులు అన్నట్టు గవర్నమెంట్ కాలేజ్లో ప్రతి ప్రొఫెసర్లు వాళ్లే ప్రతి ప్రిన్సిపాల్స్ వాళ్లే అర్థమవుతుందా మీకు నేను చెప్పాడు ఇవి ఎట్టి పరిస్థితి నేను పెట్టానుకో మీరు గ్రాఫ్ జాగ్రత్తగా వినండి అప్లోడ్ చేసినప్పుడు వినండి బై ఛాన్స్ అటేట్ ఉన్నా కానీ దాన్ని డిలీట్ చేయాలి మనం అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళని మనం అటాక్ చేస్తే మనకు వచ్చేది ఏం లేదు నేను చెప్పాడు అంటే ప్రభు మనకి చూపిస్తున్నాడు ఏ రీతిగా సిస్టమేటిక్గా మొత్తము వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది ఆర్బీఐ యాక్చువల్ గా ఆర్బిఐ సిస్టమ్ నే తర్మార్ చేసారు యాక్చువల్గా లేదు వ్యతిరేకం ఆర్బీఐకి గవర్నమెంట్ ఎటువంటి పొత్తు ఉండొద్దు కానీ వాళ్ళు చేశారు ఆర్బీఐ గవర్నర్ మార్చేసుకున్నారు వాళ్ళకి అనుగుణంగా వాని ఓన్ మనిషిని తెచ్చి పెట్టేశారు అక్కడ అయితే గతంలో ఎవరైతే ఆ ఆర్ఎస్ఎస్ గుంపులలో ఉంటారో వాళ్ళు ఈరోజు పెద్ద పొజిషన్స్ కి ఎదుగుతున్నారు అక్కడ నుంచి వాళ్ళ ప్రణాళికను వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు మీరు అంటున్నారు ఇది దేవునికి జ్ఞానం దేవుని దేవునికి తెలియకుండా జరుగుతుంది అనుకుంటున్నారు కదా ఇది ప్రభువు తెలుసు కదా అవన్నీ జరగాలన్ను మేము ఉపాసం నుండి ప్రార్థన ఇట్లా కావద్దంటే ఆయన ఏం చేస్తాడు సెకండ్ టైం రావద్దు ప్రభు ఫస్ట్ టైం వాళ్ళ ఫస్ట్ టైం ఏమైంది ఉపాస ప్రార్థన ఫస్ట్ టైం కూడా వచ్చింది కదా ఉపాస ప్రార్థన చేస్తే వాళ్ళు సెకండ్ టైం కూడా వచ్చింది కదా థర్డ్ టైం రావడానికి కుట్్రా థర్డ్ టైం ఇంకా భయంకరంగా ఉంటుంది మీకు తెలుసు ఎందుకంటే అది ప్రవచనం ఆ రీతిగా థర్డ్ టైం చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఇవి ఈ ఈ ప్రవచనాన్ని అన్ఫోల్డ్ అవుతున్నాయి కట్టబడ్డాయి ముద్ర ముద్రలు అన్ఫోల్డ్ అవుతున్నాయి అంటే విపబడుతున్నాయి విపబడినప్పుడు ఇంకా బాహాటంగా జరగాల కదా ప్రపంచంలో ఈ రక్తము ప్రాతం అంతా ఏర్లై కదా మిమ్మల్ని ప్రవసాలని నెరవేరాలి మనం అవి నెరవేరాలని ఆశగా ఎదురు చూస్తున్నాం దుఃఖంతో వేదనతో వీటన్నిటిని మనం ధ్యానిస్తున్నాం అందులో ఎవరు పటబడుతున్నారో మీకు తెలుసు ఎక్కడ పటబడుతున్నారో కూడా మీకు తెలుసు మనం చూసినాం వీటన్నింటినీ ఆ నాలుగవ బూర ముగింపులో వాటన్నిటిని చూసినాం ఏర్లై పారుతాయి దేశమంతా రక్తము నదుల వల్ల ఇవన్నీ కొండల మీద పర్వతముల మీద రక్తము ప్రవహించబోతుంది ఎక్కడ పడితే అక్కడ నరికేసేస్తారు సరే మనం అవన్నీ తప్పించుకున్నాం కదా ఎందుకంటే మనం ఆల్రెడీ చనిపోయిన వాళ్ళం మనం చనిపోయిన వాళ్ళం కాబట్టి మనకి ఈ లోకం మీద ఎటువంటి ఆసక్తి ఉండదు చనిపోయిన శవానికి ఏమి గుచ్చినా ఏమి నీ జీవితం కూడా అటు తయారు కావాలా ఎవరన్నా రెచ్చగొడితే రెచ్చగోతువాను నేనెప్పుడు రెచ్చిపోను ఒకప్పుడు రెచ్చిపెట్టును ఎందుకంటే ఒకప్పుడు అన్ని చేసినో నీ కాబట్టి చెప్తున్నా ఆటో డ్రైవర్లను కొట్టినోడి రోడ్ల మీద ఇవ్వండి దొరికే వాళ్ళని కొట్టేసాను అట్లా అయిపోయినట్టు ఆ రోజులు కానీ ప్రభుని నమ్ముకున్నాక అన్ని విడిచిపెట్టేసినాం అది అది అబద్ధం అది ద్వేషం అనేది అబద్ధం ప్రేమ అనేది సత్యం నీలో ద్వేషం ఉందంటే నువ్వు ఖచ్చితంగా నీలో అబద్ధం ఉన్నట్టే లయర్స్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంది వాక్యం అబద్దిక్కులు ఎట్టి పరిస్థితుల్లో పర్లోక రాజ్యానికి పోరు కాబట్టి నీ నోట్లో అందుకే అబద్ధం ఉండొద్దు నువ్వు వాక్యం చెప్తుంటే అబద్ధ వాక్యం చెప్పొద్దు నువ్వు అబద్ధం కూడా మాట్లాడద్దు ఈరోజు అదే మాట్లాడుతున్నా స్టూడెంట్స్ తన బిజినెస్ లో అంతా డిజానెస్టీ కదా మళ్ళీ నేను చెప్తున్నా మీరు డిజానెస్ట్ గా ఉండొద్దు మేనేజ్మెంటే థియరే చెప్తుంది మీరు డిజానేస్ట్ గా ఉండాలా కొన్నిసార్లు తప్పదు అని చాణక్యుడు అని ఉంటాడు కదా చరిత్రలో ఆయన చంద్రగుప్తనే రాజుగా చెప్తా నువ్వు కొన్నిసార్లు అట్లుండాలా కొన్నిసార్లు ఇట్లుండాలా నువ్వు ఎవడి పడతావు అని నమ్మొద్దు ఇట్లాంటివి అన్ని చెప్తా ఉంటాడు అంటే అన్ని తప్పులు చెప్తా ఉంటాడు మనము అటువంటి బోధనని స్వీకరించాం అర్థమవుతుందా అంటే ఇంగ్లీష్లో ఏమంటాం వాటిని మేనిపులేషన్స్ అంటాం మేనిపులేషన్స్ అంటే నీ లాభం కొరకు నువ్వు ఎట్లన్నా మార్చుకుంటావు దాన్ని మేనిపులేషన్ అంటాం అన్నట్టు కాబట్టి మేనిపులేషన్స్ ఎవడు చేసినా వాడు పర్లోకానికి అనర్హం ఉంది వాక్యం ఎందుకంటే మనం ఎన్నుకున్న మార్గము బహు కష్టతరమైంది ఎరుకైన మార్గం అది సీదా మార్గం వాళ్ళు ఎన్నుకున్నది సీదా మార్గము తుదక నరకానికి నడిపిస్తుంది కానీ మనం కష్టపడక తప్పదు కష్టంతోనే మనం ప్రభుత్వం తగ్గ సన్నిధికి వెళ్లాల్సి వస్తుంది అది విధానం ఆయన ఏ రీతిగా శ్రమను అనుభవించి శిష్యులు ఏ రీతిగా శ్రమను అనుభవించారు మనం కూడా అటువంటి శ్రమల గుండా పోయినా అది ఎదురుగొక తప్పదు కానీ గొప్ప జనం మేము అనుకుంటాం మాకు ఏం కాదులే మేము ధీమాగా అనుకుంటారు కానీ వాళ్ళు చేస్తుంది వాక్యాన్ని ధృవీకరించరు కాబట్టి వాళ్ళు భయంకరమైన ఆ శ్రమల పోయి వాళ్ళు మరణిస్తారు అదే మూడవ బూరకు సంబంధించిన ముగింపు దీంతో మనము మూడవ బూరకు సంబంధించిన బోధన ముగించుకుంటున్నాం వచ్చేవారము రెండో ఒకసారి చూస్తాం రెండవ బూర మొదటి బూర ఎందుకంటే చిన్నవి రెండు ఒకటి ఒకటేసారి ముగిస్తే అటు వచ్చే నుంచి ప్రభు ఎక్కడ నడిపిస్తుందో మనకు తెలియదు మన ఆ వన్ ఇయర్ ప్లాన్ అయిపోయినట్టే లేక వన్ ఇయర్ పట్టింది ఆరు బుర్రలకు సంబంధించిన బోధలు ధ్యానించడం కోరుకు కొంత డిస్టర్బెన్సెస్ వచ్చినా అయినా కానీ ప్రభు నమ్మకస్తుడుగా మనల్ని నడిపించి వీటి అర్థం చేసుకోవడం కోరుకు కాబట్టి మన మన ప్రేరేపణ కూడా దానికి సంబంధించింది ఎట్లనైనా కానీ ఈ గొప్ప జనాన్ని ప్రభు చెంత నడిపించాలి వాళ్ళకి చూపించాలి ఇవన్నీ కొంచెం కష్టమే వీటిని అర్థం చేసుకోవాలా జీర్ణించుకోవాలా వాటిని జాగ్రత్త భద్రపరచుకోవాలంటే చాలా కష్టం ఈ వాక్యాలు కానీ చూడండి శ్రమ లేకుండా ఫలితం పొందుతామా శ్రమ లేకుండా ఎవడు ఫలితం పొందాడు మనం పొందాలా ఓ పాట ఉంది శ్రమ లేని ఫలితం నీకు ఏగా ఆయన ఏం చెప్తుందంటే నా కాడి సులువైంది కాబట్టి ఆయన కాడి మోసి నువ్వు సేవ చేయమంటాడు అది ఆ కాడి మోస్తే శ్రమ ఉండదు అని కానీ ఎవరి సెలవు వాడు మోసుకోవాలన్నాడు అది కూడా ఉంది అర్థం అట్లా అంటే మళ్ళీ నీ సిలువ నువ్వు మోసుకోవాలంటే అది శ్రమనే కదా బహు కష్టతరం కానీ అది సులువైందని కూడా చెప్తున్నాడు ఒకరికి అంటే నీకు కష్టం అనిపించచ్చు అందుకే ఏ హెచ్కెళ్తా మాట్లాడటప్పుడు అది తిన్నప్పుడు నోటికి మధురంగానే ఉంది కానీ కడుపులో బహు కష్టతరంగా ఉండే అది కాబట్టి భారము సునాయసంగానే అనిపిస్తూ ఉంటుంది అది ప్రభుధి కాబట్టి కొంచెం బొయ్య కొద్దీ కొంచెం బోయే కొద్దీ లోతుల బొయ్యొద్దీ ఇవన్నీ అనుభవాలు చూడాల్సి వస్తుంది నీ కళ్ళలో ఎదుట గొప్ప జనం శ్రమల గుండా పోతూ మరణిస్తావుంటే హత సాక్షరత్తు ఉంటే అది బహు కష్టతరంగా ఉంటుంది అది వాళ్ళకి చేదు నీకు కూడా చేదు ఎందుకంటే నువ్వు సువార్త చెప్పిన వాళ్ళకి నువ్వు సువార్త చెప్పినాక కూడా వాళ్ళు మరణలేకపోయినారు కాబట్టి నీకు కూడా అది చేదు విలాపవాక్యం దానికి సంబంధించింది ఇర్మియా ఎంతో వేదనతో అవన్నీ రాస్తున్నాడు ఏడ్చుకుంటూ కన్నీళ్లు విడుస్తాడు వివోరాత్రం నేను నేను కన్నీళ్లు విడుస్తున్నా ఆయన ఇర్మియా ఇర్మియాని అందుకే విలపించే ప్రవ ప్రవక్త అంటారు ఇర్మి అని బైబుల్ అంతట్లో బహుగా ఏడ్చిన ప్రవక్త ఎవరంటే ఇర్మియా ఒకడే సరే పర్లేదు మనం కూడా ఏడవాలా మనం కూడా అట్లనే ప్రార్థన చేయాలా గొప్ప గురించి అటువంటి సేవలో పరవు మనం నడిపించాలని ప్రార్థిస్తున్నాం కండు మూసుకొని పరిశుద్ధుర మీకు వందాలేసయ్యా ప్రభా మూడవ బురకు సంబంధించిన ఆ సారాంశం ఈ రోజు మేము ముగించగలుపుతున్నాం నైనా అది కేవలం మీ యొక్క నడిపింపు అర్థం చేసుకుంటున్నాం ప్రభు నాలుగవ బుర్రీ ఆ యొక్క అంశాన్ని ధ్యానిస్తేపుడు ప్రవ్వా ఆయొక్క రికార్డింగ్ ఆగిపోవడం కానీ మీరు మాకు ఈరోజు ఇంకొక అవకాశం ఇచ్చిన దాన్ని కంప్లీట్ చేసుకోవడం కోసం దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలైనా ప్రవ్వా అనేకమైన ఆటంకాలు ఉన్నాయి టెక్నాలజీ లెవెల్లో డిజిటల్ లెవెల్లో కూడా ఆటంకాలు జరుగుతున్నాయి ప్రవ్వా ఎందుకంటే వాడు ఈ లోకానికి వాడు అధిపతి ఈ లోకంలోని ప్రతి దాని మీద వాడికి కంట్రోల్ ఉంది నాయన కానీ ప్రవ్వా మేం మీ నందు ఆ కంట్రోల్స్ వాపస్ తిరిగి పొందుకుంటున్నాం ప్రవ్వాని చేతుల నుంచి గుంజుకుంటున్నాం ప్రవ్వా అది కేవలం మీ వలనే మాకు అది మీకే సమస్త ఘనత మహిమ అను అర్పించుకుంటున్నాం ప్రవ్వా ముఖ్యంగానైనా ఈరోజు చూపించినట్టు అని ఆ యొక్క మాచి పత్రి నక్షత్రం పేరు అది ఎక్కడ పడితే అక్కడ చేదు అది ఎక్కడ పడితే అక్కడ శ్రమ ఉపద్రవం అది ఎక్కడ పడితే అక్కడ శాపం అని మీరు చూపించినారునైనా కాబట్టినైనా వాటన్నింటి నుంచి మాకు విడుదల కల్పించినారునైనా మేం పొందాల్సిన ఆ చేదు అనుభవం మేం పొందాల్సిన ఆ శాపం మేం పొందాల్సిన ఉపద్రవాన్ని ఆ యొక్క కలవరిసల్లో మీరు అనుభవించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం మీకే సమస్త ఘనత అర్పించుకుంటున్నాం ప్రవ్వా అవును ప్రవ్వా ఆ చేదు అనుభవం నుంచి ఎంతో మధురమైన అనుభవం మీరు మాకు అనుగ్రహించినారు మీ యొక్క వాక్యంలో అటువంటి మధురమైన అనుభవం ఉంది ఆయన ఇది మనుషుల వల్ల కలిగింది కాదు ప్రవ్వా ఇది కేవలం మీ నుంచి మాకు అనుగ్రహించబడింది మేము వీటిని బాగా అర్థం చేసుకుని ప్రవ్వా దాన్ని తిరిగి తిరిగి ధ్యానించాలా బలపరచండి ప్రవ్వా మేము తిరిగి అనేకల ప్రాంతాలలో పోయి వీటిని ప్రకటించాలా ప్రతి ఒక్కరూ వీటిని ప్రకటించే బిడ్డలుగా మీరు తయారు చేయమని సాయంత్ర ప్రార్థిస్తున్నాం ఇక్కడికి ఆశ్రయించండి ముట్టండి స్వస్థపరచండి ప్రతి చీకటి దురాత్మ అంధకారం అంతరశక్తులని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పాతలంలో బంధించండి ప్రభా అందరు తన మరి విడుదల పొందాలా పానిసత్వం నుంచి చీకటి శక్తుల నుంచి మీ యొక్క నూతన అభిషేకం పొందుకోవాలా కృపారులు పొందుకొని ఓ ప్రభ భూతల క్రిందులు చేసే సేవ ఇక్కడున్న వాళ్ళందరూ పోయి చేయాలా ప్రభా ప్రపంచం అటువంటి సేవకులుగా వీళ్ళందరినీ తయారు చేసి మీ రాకడ వరుసలా పరుచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ